లి కవీనాపమ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్ణం నోతిభిస్తాదాధిపత సశివసరం శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరాయ నమస్కృతర నరోమం అరవై ఎనిమిదిలో ఉన్నామండము తస్మాబాహోదం యాభై తొమ్మిదో శ్లోకం దగ్గర ఇంద్రియ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞత ఒక లక్షణం చెప్పడం ప్రారంభమైంది స్థితప్రజ్ఞుడు ఎవడంటే ఎవడైతే ఆనందం కోసం సుఖానుభూతి కోసం బాహ్య విషయములపై ఆధారపడడు వాడు స్థితప్రజ్ఞ మనం ఏ మనం జీవితంలో ఎలా ఉంటామంటే ఇన్నర్ కంఫర్ట్ అంటే లోపల ఒక మానసికమైన సుఖశాంతులు మనకు కావాలి అయితే ఈ మానసిక సుఖశాంతుల కోసము మనము బాహ్య విషయములపై ఆధారపడతాం ఎలా ఆధారపడతామంటే కంటితోటి విషయ ఏవో కొన్ని చూస్తూ ఉండాలి చెవి వింటూ ఉండాలి ముక్కుతో ఆఘ్రాణిస్తూ ఉండాలి తర్వాత చర్మమునకు చక్కటి సోఫాలు పరుపులు ఇవన్నీ పెద్ద పెద్ద వ్యవహారం సో బ్యాక్ పెయిన్ వచ్చి డ్యాక్ పెయిన్ పెడితే మొట్టమొదటి చెప్పేది ఏమిటో తెలుసు హార్డ్ సర్ఫేస్ మీద కొనుక్కోమని చెప్పాడు అది ఫస్ట్ హేట అని ఇంకా కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మీరు ఈ బాగా ఈ హీల్డ్ అయిపోయేటువంటి పరుపుల మీద సోఫాల మీద పడుక్కోబట్టే మీకు ఇది వచ్చింది అని కూడా చెప్తాను కాబట్టి హార్డ్ సర్ఫేస్ హార్డ్ సర్ఫేస్ అంటే ఈ బండరాయి పడుకోమని కాదు ఇప్పుడు దాని మీద ఈ బరకం కానీ ఆ చాప కానీ వేసారనుకోండి ఇట్ ఈస్ హార్డ్ అట్ ది సేమ్ టైం రీజనబుల్లీ సాఫ్ట్ ఈ లై డౌన్ ఆన్ దాట్ ఒక్క మూడు రోజులు ఈ పని చేయండి మీకు నడువు నొప్పి పోతుంది అని చెప్తాను కాబట్టి ఏం తెలియదు దీన్ని కాబట్టి ఈ విధంగా సో ఇంకా ఆహారం చెప్పను ఎక్కడ రసం జితే రసే జితం సర్వం అని దత్తాత్రేయ మహర్షి అంటారు సందర్భంలో కనుక సో ఇంద్రియభోగములపై మనం ఆధారపడతాం ఆ ఇన్నర్ కంఫర్ట్ కోసం ఇన్నర్ కంఫర్ట్ కోసం ఇంద్రియ భోగాలపై ఆధారపడతాం సో చిత్రం ఏంటంటే ఇంద్రియ భోగాలను మీరు ఎంత అధికంగా సేవిస్తే అంత అధికమైన హాని కలుగుతుంది ఆరోగ్యానికి ఫిజికల్గా హాని కలుగుతుంది మనస్సుకి అంత అధికమైన టెన్షను యాజిటేషన్ పెరిగిపోతుంది తప్పిస్తే విశ్రాంతి లభించనే లభించదు స్వామి వివేకానంద మాట అన్నారు ఈ సత్యాన్ని మానవుడు హిస్టరీలో ఎప్పుడూ తెలుసుకోలేదు అన్నారు ఇంద్రియ భోగముల వెంట పరిగెత్తడంలో ఏ ఆనందానుభూతిని నీవు అది నీకు అనే ఈ సత్యాన్ని మానవుడు మానవ చరిత్ర చూసినట్లయితే ఈ సత్యాన్ని ఇంతవరకు మానవుడు నేర్చుకోనే లేదు అని అన్నాడ కాబట్టి అది ఒకటి ఇది డిపెండెన్స్ అంటారు దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అంటారు మానసికమైన పరాధీనత శారీరకమైన పరాధీనత కాదు శారీరకమైన పరాధీనతని అది ఎవరికి తప్పదు మహారాజుకి తప్పదు అతి తప్పదు ఎందుకంటే మీరు బట్టలు ఉరుక్కోవాలంటే చాకలే చాకలే ఉతికి పెట్టాలి మీరు భోజనం చేయాలంటే రైతు దున్ని పండించాలి సో మీరు కారు నడుపుకు వెళ్ళాలంటే ఎవళ్ళో రోడ్లు వేయాలి ఈ విధంగా శారీరకమైన ఇంట్లో కూడా మీరు కప్పు కాఫీ తాగాలంటే ఎవళ్ళు తయారు చేసి ఇవ్వాలి పోయి మీరు తయారు చేసుకున్న తయారు చేసుకోవాల్సిన సాధన సామాగ్రి ఇంకోళ్ళ మీద సంపాదించాలి సో ఈ విధంగా ఈ పరాధీనత ఏదైతే దానివల్ల ఎవరికి కష్టం ఉండదు ఓ పూట రెండు మెతుకులు పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు అది ఎలాగోలా సంపాదించుకోవచ్చు అది సాధు జీవితంలో ఆ సత్యం దృఢంగా అనుభవానికి వస్తుంది ఎలాగోలా రెండు మెతుకులు సంపాదించుకుని బతకడం పెద్ద పరిస్థితి ఏదో ఎటు కొంచెం ఇటు అటు కొంత అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అది సమస్య కాదు సాల్డ్ బియ్యం ఉడకేసుకుని తిన్నాం సమస్య కాదు సమస్య ఏమిటంటే మానసిక పరాధీనత వీఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ దిస్ కంఫర్ట్స్ ఇంచైతే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి మనం ఎలక్ట్రిసిటీ మీద సైకలాజికల్గా డిపెండ్ అయి ఉంటాం ఫిజికల్ డిపెండెన్స్ కమ్స్ లేటర్ ముందు సైకలాజికల్గా మనం ఎడిక్ట్ అయిపోతాం నిజానికి మనందరూ కూడా ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు సై ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియకుండా ఎన్నో సంవత్సరాలు సుఖంగా జీవించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా నేనే జీవించానంటే నాకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు మా గ్రామంలో ఎలక్ట్రిసిటీ రావడం నేను అంతకుముందు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు వీ నెవర్ మిస్ ఇట్ బట్ మిస్ ఇట్ సెల్ ఫోన్ అనే కల్పన కూడా ఉండేది కాదు మనస్సులో సెల్ ఫోన్ అనే కల్పన యుంటిన్ ఎక్ సచ్ బట్ టుడే ఇట్ ఈ సపోజ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ కాబట్టి మనిషి అలా పరాధీనుడైపోతూ ఉంటాడు మానసిక పరాధీనత దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ కర్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఈ సత్యాన్ని మనం తెలుసుకోనంత వరకు ఆ మానసికమైన స్వాతంత్ర్యం ఫ్రీడమ్ మనకు ఉండదు తర్వాత ఇది ఇది ఒక పరాధీనత అది ప్రధానంగా దాన్ని చెప్పారు ఇక్కడ ఆ యాభై శ్లోకం దగ్గర మొదలుపెట్టి అదే చెప్పుకొస్తున్నారు ఇం విచరం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేసేస్తున్నారు చెప్పింది చాలు అని ఆ టాపిక్ నిస్ కమింగ్ టు అట్లీస్ట్ ఇన్ దిస్ చాప్టర్ మళ్ళీ ఇంకో చాప్టర్లో మళ్ళీ పికప్ చేయొచ్చు సో ఆ శ్లోకానికి అవతారిక అందం చూడండి ఎతతో హి అపస్త అర్థస్ అనేకథా ఉపపత్తి ముంచాథం ఉపపాద్య ఉపసంహరతి అంతకుముందు యాభై అరవై శ్లోకంలో అయింది నేను యాభై తొమ్మిది అన్నాను అరవై అంటున్నారు శంకర్లో పర్వాలేదు రెండు రిలేటెడే ఎతతో ఎపి కౌన్తేజ అని మొదలుపెట్టారు ఆయన అని ఉపన్యాసం ఉపన్యసించటం అంటే ఆరంభించటం ఉపక్రమించటం సో హీ ఇంట్రడ్యూస్డ్ ఏ టాపిక్ లైక్ దాట్ ఏమని సాధకుడు గురించి చెప్పారు సాధకుడే కాకుండా భోగవాసనలో పడి కొట్టుకుపోయేవాడి గురించి చెప్పి ప్రసక్తే లేదు వాడు భ్రష్టు చెప్పడం గురించి అందకంటే చెప్పేది ఏం అలా కాకుండా ప్రవాహానికి ఎదురీది వాడు గురించి చెప్పాడు జీవితంలో ప్రవాహానికి ఎదురీదటం అనేది వీడు చేయగలిగితే దాన్నే వాడే సాధకుడు అంటారు కాబట్టి ఆ సాధకుడు ప్రయత్నం చేస్తాడు ఇంద్రియములపై విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాడు మేక్స్ అన్ ఎఫర్ట్ సిన్సియర్ ఎఫర్ట్ చేస్తాడు ఎంత సిన్సియర్ ఎఫర్ట్ చేసినా జారిపోతూ ఉంటాడు ఎప్పతో హియపి కౌంతేయ అని మొదలుపెట్టారు మొదలుపెట్టి అంటే ఇంద్రియ భోగముల ఆసక్తి అంత తీవ్రమైనది మనకు అంత తేలికగా దానిపై విజయం లభించదు అని అనేక రకాలుగా ఆ టాపిక్ని బాగా యుక్తియుక్తంగా నిరూపించారు అనేకథా ఉపపత్తి ముక్వ ఆ వాక్యానికి సపోర్టింగ్గా ఏ విధంగా ఇంద్రియాలు మనిషిని క్రొంగతీసేస్తాయి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా ప్రసాద బుద్ధి ఇంద్రియాలను వశించేసుకుంటే ఎలా వస్తుంది అని పాజిటివ్గాను చెప్పారు నెగిటివ్గా కూడా ఇంద్రియానామకి చేరతాం అలా వీడు కనుక ఇంద్రియాలు వెంటబడినట్లయితే వాయుర్నావం వివాంభసి సముద్ర మధ్యంలో దారితప్పిన నావలాగా అయిపోతుంది వీడు బతుకు అని నెగిటివ్గాను చెప్పారు పాజిటివ్గాను చెప్పి అనేక విధములైన యుక్తులను ప్రతిపాదించి ఇప్పుడు అదే విషయాన్ని ఉపపాద్య ఈ విధంగా చక్కగా ప్రతిపాదించి అంటే ఉపక్రమము యుక్తులు చెప్పి దాన్ని ప్రతిపాదించి ఉపసంహరీ ఉప ఉపసంహారం చేస్తున్నాం ఇదో శాస్త్రీయమైన ప్రక్రియ ముఖ్యంగా వాక్యశాస్త్రమని నేను మీకు నిన్న మనవి చేశాను గీత ఉపనిషత్తు సందర్భంగా వాక్య తాత్పర్యమేవి అని ప్రా మనం మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం వాక్యం అంటే వాక్యం కాదు అక్కడ అనేక వాక్యాలు ఉంటాయి నిజానికి మీరు చాంద్రోగ్యం ఆరోగ్యాన్ని చూసినట్లయితే పదహారు ఖండలున్నాయి పదహారు ఖండల్లో కొన్ని ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఇన్ని వాక్యాలకి కలిపి ఒకటే తాత్పర్యం ఉంటుంది ఇన్ని తాత్పర్యాలు ఉండవు ఏమిటో తాత్పర్యము అంటే తత్వమసి అని మనం చూసాం ఆ తాత్పర్యము ఎలా నిర్ధారింపబడుతుంది హౌ టు అరైవ్ అట్ ఇట్ అంటే ఉపక్రమము ఉపసంహారము చూడాలి ముందు ఉపక్రమంలో టాపిక్ని ప్రతిజ్ఞ చేస్తా ఒక అవిజ్ఞా ఏనా జ్ఞాత సర్వం అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని ఒక ప్రతిజ్ఞ చేస్తా ప్రతిజ్ఞ చేసి తత్వమసి అని నువ్వు తెలుసుకుంటే నీకు సర్వము విజ్ఞాతమవుతుంది నేను ఆ ప్రతిజ్ఞని నిరూపిస్తాను సో ఆ ఉపక్రమము అంటే ఇంట్రడక్షన్ వన్ ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఉపసంహారము అంటే కంక్లూషన్ అనదర్ ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఈ మధ్యలో ఇంకే ఉంటాయి ఉంటాయి అదే జరిగింది ఇక్కడ కూడా ఉపన్యస్ అర్థస్ ఉపసంహార అది ఉపక్రమైన ఉపసంహారం మధ్యలో ఏమున్నాయి అనేకథా ఉపపత్తి ముక్వ అనేక రకములైన ఉపపత్తి అంటే యుక్తి అని అర్థం ఉపపత్తి యుక్తి యుక్తి అంటే లాజిక్ రీజనింగ్ చెప్పారు అవి మధ్యలో ఉంటాయి సో మీరు ఉపక్రమం చేసి యుక్తుల్ని చెప్పి ఉపసంహారం చేస్తే క్లీన్గా ఉంటుంది టాపిక్ చాలా క్లీన్గా ఉంటుంది చెప్పదలుచుకున్న విషయం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది సో అలాగే ఉంటుంది శాస్త్రం సో శా వాచ్య తాత్పర్యాన్ని ఆ విధంగా నిర్ధారణ చేస్తారు ఉపక్రమ ఉపసంహారాలు అని ఇలా నిజానికి ఒక వీటికి తాత్పర్య లింగములు అని అంటారు లింగములు అంటే పాయింటర్స్ ఈ సెక్షన్కి తాత్పర్యం ఇది తాత్పర్యము అంటే ది ది అల్టిమేట్ ట్రూత్ దట్ ఈస్ డిజైర్ టు బి కన్వేడ్ అది తాత్పర్యం ఈ సెక్షన్కి తాత్పర్యం ఇది అని ఎలా చెప్తారు మీరు అని ఎలా నిర్ధారిస్తారు అంటే ఎందుకంటే చాలా చాలా విషయాలు చెప్తారు తాత్పర్యం ఒక్కటే ఉంటుంది ఆ తాత్పర్యాన్ని ఎలా నిగ్గుదేరుస్తారు అంటే ఉపక్రమోపసంహారవు ఉపక్రమం పాయింట్ చూసుకుంటాం ఉపక్రమాన్ని ఉపసంహారం చూస్తాం ఉపక్రమోపసంహారవు తర్వాత అర్థవాదోపత్తి చె షడ్విధం తాత్పర్యలింగం అని ఉపపత్తి అంటే యుక్తులు ఉంటాయి మధ్యలో అర్థవాద అంటే దానిని స్థుతిస్తూ ఏవో కథలు చెప్తారు ఫలానావాడు ఈ మార్గాన్ని అనుసరించి బాగుపడ్డాడు అని కథ చెప్తారు అది అర్థవాద తర్వాత అపూర్వత అపూ ఉపక్రమోపసంహారం అపూర్వత ఫలం ఇంకొకటి ఉంది అభ్యాసో పూర్వత ఫలం అభ్యాస ఆ తాత్పర్యం ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ ఐటెం రిపీట్ అవుతుందో చూసుకోవాలి తత్వమశీ రిపీట్ అవుతుంది కాబట్టి అది తాత్పర్యం అని తెలిసిపోతుంది అభ్యాస అపూర్వత అది ఇంత మరో విధంగా తెలియని ఒక రహస్యాన్ని చెప్పాలి తత్వమశీ మీకు తెలుసా తెలీదు కాబట్టి అది అపూర్వత అనే లక్షణం దాంట్లో ఫలం ఉండాలి ఎందుకు మాకు చెప్తున్నాం స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి అని చెప్పారనుకోండి ఎందుకు దానివల్ల నాలెడ్జ్ మంచిదే ఇలాంటి నాలెడ్జ్ చెప్తూ ఉంటారు దీని అబ్బా ఎంత విద్భం ఎన్ని గొప్ప సంగతులు తెలుసు స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయని తెలుసు మీకు తెలుసా సంగతి అబ్బాయి మాకు తెలియదు అండి చూడండి దీన్ని కాకదంత పరీక్ష అంటే సంస్కృతంలో కాకదంత పరీక్ష అంట కాకి పళ్ళు ఎందుంటాయి వీళ్ళు వారి లెక్క ఏవో కాకి పళ్ళు ఉంటాయో లేదా నాకైతే తెలియదు ఉండే ఉంటాయి ఏదో రకంగా తల్లి ఒటుకులు లెక్క పెట్టడం వాడు అలా ఇట్లాంటివేమో వరదలు చేసేటందుకోండి వాడికి పిహెచ్డీ ఇస్తారు బోట మీద బోట వాళ్ళ జీల పిహెచ్డీ ఒకటి ఇస్తారు ఎనీవే అనుకుంటాను ఈ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ఉన్న ఐఎస్ఎం దీంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నాకు తెలుసు అయినో ఎందుకంటే నేను ఇంగ్లీష్తో వర్క్ చేస్తూ ఉంటాను మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద ఇంగ్లీష్తో వర్క్ చేస్తూ ఉంటాను చేస్తూ ఈ సాఫ్ట్వేర్కి వచ్చేప్పటికీ నాకు తేడా తెలిసిపోతుంది నేను తెల్లాలేస్తే నాకు అదే అని కనుక నాకు తేడా తెలుస్తుంది నన్ను వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేస్తే మీరు ఇంప్రూవ్మెంట్లు చేయాలిరా బాబు అని చెప్పాలని అనిపిస్తుంది అలాగే మైక్రోసాఫ్ట్లో కూడా దేర్ ఆర్ సమ్ డిస్క్రిపాన్సెస్ అవి నేను కొంతవరకు ఊహించగలను కానీ నాకు ఇంకొక మిత్రుడు ఒకతను అన్నాడు అక్కడ ఆశ్రమంలో చంద్రమౌళి అని కంప్యూటర్ విజార్డ్ అనమాట అతను ఈ లినక్స్ ఇలాంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా బాగా తెలుస్తుంది అతను అతన్ని మీరు మైక్రో అంటే అరగంట సేపు మైక్రోసాఫ్ట్ మీద ఉపన్యాసం చెప్తాడు అది ఎందుకు పనికిరాదని చెప్తాడు దాంట్లో ఎన్ని లుసుగులు ఉన్నాయో అతనికి తెలుసు ఎనీవే సో ఈ ఈ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఐఎస్ఎం సాఫ్ట్వేర్ అనేది ఇవన్నీ ఓ చోట ఆర్గనైజ్ చేసి ఓ తీసి ఒక పేపర్లో రాదామా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది ఈ ఎండ్లెస్ డిస్పర్షన్ ఇంటూ డీటెయిల్స్ అని అంటారు ఈ డీటెయిల్స్ అనంతంగా ఉంటాయి వాటిల్లో పడి కొటుంపోతూ ఉంటాడు మనిషి కాబట్టి ఫలం ఉండాలి ఫలం లేని విజ్ఞానం ఉపయోగం లేదు సో స్వర్గంలో కాకలు తెల్లగా ఉంటాయో నల్గా ఉంటాయో అనవసరం మాట దానివల్ల ఉపయోగం లేదు ఫలం ఉంటే ఉపయోగం కాబట్టి ఫలవద్ విజ్ఞానం అవ్వాలి తత్వమశీ వాక్య జ్ఞానానికి ఫలం ఉందా లేదా ఫలం లేకపోతే మనకెందుకుది తర్వాత ఉప ఉపపత్తి అర్థవాద ఇవి ఆరు ఈ ఆరు కలిసి వాక్య తాత్పర్యాన్ని నిర్ణయిస్తాయి అని మనకి ఒక శాస్త్రం ఒకటి ఉంది సో ఇక్కడ వాటిలో మూడు చెప్పాను ఆరున్నాయి దాంట్లో అన్నీ ఉండక్కర్లేదు ఆరు కానీ ఐదు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు మూడు మూడు ఉన్నాయి ఇక్కడ ఉపక్రమం ఉన్నది ఉపసంహారం చెప్పబోతున్నారు మధ్యలో ఉపపత్తి ఉన్నది సో ఉపసంహారం చేస్తున్నారు అంటే ఇంద్రియ భోగములను అంటే భాగవతంలో ఏమని చెప్పారంటే ఆ ఇంద్రియ జీవో జీవేత యావత నే నేంద్రియ ప్రీతి జీవేత యావత అని ఉంది పదాలు ఉన్నాయి ప్రథమ స్కందంలో ఉంటుంది ఇంద్రియ ఇంద్రియ భోగములు ఉంటాయి అంటే ఆహారము సంగీతము తర్వాత రూప దర్శ ఏదో టీవీ చూడడం ఇలాంటివి ఏవో ఉంటాయి ఇవి మీరు టోటల్గా పరిహరించమని శాస్త్రం చెప్పదు ఎందుకంటే టోటల్గా పరిహరించడం కుదరదు ఎందుకంటే జాగ్రత్త అవస్థ అంటే అదే జాగ్రత్త అవస్థ మీరు చూస్తారు వింటారు తింటారు రుచి చూస్తారు ఇదే జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ వద్దా అలా ఇరవై నాలుగు గంటలు పడుకుంటూ బతికేసేయమని అలా చెప్పదు శాస్త్రం కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఇంద్రియ భోగము ఇంద్రియ విషయ సంపర్కం ఉంటుంది కానీ ఏమంటారంటే చూడు ఇంద్రియములతో సంపర్కం పొందడంలో తప్పులేదు ఇంద్రియ విషయముల మధ్య కానీ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ మానసిక పరాధీనత నుంచి నిన్ను నీవు కాపాడుకో మానసికంగా ఇంద్రియభోగములపై నీవు పరాధీనుడు అయిపోయావంటే జీవితంలో నష్టపోతావు ప్రసాద బుద్ధి లేకుండా పోతుంది అని అలా చెప్తారు కాబట్టి సో ఇంద్రియ భోగములను మనం ఎంతవరకు స్వీకరించాలి అంటే జీవేత యావత దానికి ఏమి లిమిట్ పెట్టరు శాస్త్రంలో అది ఎవడమోటిక్ వాడు వాడి కాలమాన పరిస్థితులను బట్టి చూసుకోవాలి యాభై ఏళ్ల క్రితం ఉన్నవాళ్లకున్న పరిస్థితుల్లో వాళ్ళు కో కోరదగ్గలు కొన్ని ఉంటాయి ఈరోజు అదే స్టాండర్డ్ ఈరోజు వర్క్అవుట్ కాదు ఈరోజు ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో మనం ఉంటాం కనుక మన స్టాండర్డ్ వేరే అంచేది ఎవరి తర్వాత ఇంకోటి ఒకే కాలంలో ఓ గృహంలో ఉన్నవాడి స్టాండర్డ్ ఓలా ఉంటుంది ఇంకో చోట ఉన్నవాడు స్టాండర్డ్ ఇంకోలా ఉంటుంది సో స్లమ్లో మకాన్ చేస్తున్న వాడి యొక్క స్టాండర్డ్ని జూబ్లీ హిల్స్లో మకాన్ చేసి స్టాండర్డ్ని మనం సమానం చేయకూడదు సమ్ స్మాల్ వేరియేషన్స్ పిలిపిదే నేను ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ అంటే మళ్ళీ పొరపాట స్మాల్ వేరియేషన్స్ పిలిపిదే ది ది బాటమ్ లైన్ ఏమిటంటే జీవేత యావత ఎంత ఎన్ని భోగాలను స్వీకరిస్తే జీవనయాత్ర గడిచిపోతుంది అంతే స్వీకరిస్తుంది ఇప్పుడు ఏమైపోతుందంటే మన శక్తి యుక్తి కూడా అద్భుతంగా కన్జర్వ్ అవుతాం ఎగట్ కన్జర్వ్ భోగాల్లో ఉన్నవాడు వాడు ఏ పని చేయలేడు డాక్టర్ ఉన్నాడు పొద్దున్న గంటలకి పరిగెత్తుకుని వెళ్తున్నాడు నేను అనుకోకుండా కలిసిన స్వామిజీ నేను మళ్ళీ మిమ్మల్ని తర్వాత కలుస్తాను చాలా అర్జెంటుగా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతున్నాడు ఏమిటి అర్జెంటు అంటే సర్జరీకి వెళ్ళిపోతున్నాడు సరే సరే నేనప్పుడు మాట్లాడను వెళ్ళొచ్చేసాడు నేను సర్జరీ ఎలా అయిందే బాగానే అయింది రాత్రి ఎన్నింటికి పడుకున్నామని చెప్పాను అంటే రెండింటికి పడుకున్నాం మరి రాత్రి రెండింటి దాకా ఏం చేస్తున్నావు అంటే పార్టీకి వెళ్ళా సో సో చూడండి ఈ విధంగా భోగ పరా భోగాలలో కనుక పడిపోతే వాడికి వాడు ప్రాక్టీస్ చేసే సర్జరీని కూడా వాడు సమర్థంగా చేయలేడు సమర్థవంతంగా చేయలేడు సపోజ్ భోగాలను బాగా తగ్గించుకున్నాడు అనుకోండి ఈ పార్టీలో మానేశాడు అనుకోండి ఏమవుతుంది ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది రాత్రి పది పదిన్నర వేడుకోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి పొద్దున్న ఐదింటికి లేస్తాయి ఏడింటికి సర్జరీకి వెళ్ళటం అన్నది ఇట్ ఈజ్ ఈజీ థింగ్ బికాజ్ ఏ ఘాత ఫైవ్ సెవెన్ అంటే వాడు చాలా ఎర్లే ఎప్పుడో లేచి ఉన్నాడు సెవెన్ అంటే ఆల్రెడీ ఇట్స్ ప్రోగ్రెస్ ఇన్ టు ది డే అలా ఉంటాడు కాబట్టి వాడు జీవితంలో వాడి కర్తవ్యాన్ని కూడా సమర్థంగా నిర్వహించగలుగుతాడు కనుక ఇదే ఇదే డాక్టర్ ఇంకా కొంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు కాబట్టి ఏడిగింటికి పరిగెత్తుకెళ్ళి సర్జరీ చేసి ఇదే వీడికి బాగా తాగడం అలవాటు అయింది అనుకోండి అవుతుంది వైనోమనే సచి పీపుల్ వాడు సర్జరీ చేయలేకపోతారు సర్జరీలో మిస్టేక్స్ చేస్తాం వాళ్ళు ఏమంటారంటే కవర్ మేమైన కవర్ మేదో డిటెక్టివ్ స్టోర్స్లలో కానీ వీళ్ళు సర్జరీ చేస్తుంటే కవర్ మేని ఇంకో డాక్టర్ని పెట్టుకుంటారు ఎందుకంటే హీఈ్ నాట్ ష్యూర్ తర్వాత ఒక డాక్టర్ ఉన్నారు ఆయనకి ఆల్కహాల్ అలవాటైంది అలవాటైతే ఇంట్లో వాళ్ళందరూ బలవంతంగా ఆయన చేత సర్జరీ మాన్పించేశారు ఎందుకంటే సర్జరీలో మిస్టేక్ కనుక చేసేటంటే అమెరికాలో మిస్టేక్ కనుక చేసేటంటే ఒక్క కేసు తగులుకుందంటే వీడు పాతికేళ్లలో సంపాదించిందంతా తురుచిపోతూ సో ఇంద్రియ భోగములు చాలా డేంజర్ అవి అది వల్ల ఆత్మజ్ఞానం మోక్షం అవన్నీ అలాంటి మీరు నిజ జీవితంలో మీ ప్రొఫెషన్ కూడా మీరు సరిగ్గా చేయలేకపోతారు తర్వాత ఇంట్లో భార్య పిల్లలకి దూరం అయిపోతారు ఇంద్రియ భోగాల్లో ఉన్నవాడు దూరం అయిపోతారు ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు సో ఈ విధంగా ఇంద్రియభోగములలో వాడుకున్న శక్తియుక్తి అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి జీవితము అది వాయుర్నావం వివాంహస్ అని శ్రీకృష్ణుడు చెప్పిన దృష్టాంతం వాటే వాటే విషన్ ఇటేషన్ దారి తప్పి దారి తెలియకుండా సముద్రం మధ్యలో చిక్కుకున్న నావలాగైపోతుంది బట్ ఏం చేయాలో వాడికి అర్థం కాదు అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది దస్తం ఉంటుంది పిల్లలు ఉంటారు అన్నీ ఉంటారు జీవితంలో సారణం ఉండదు అలా అయిపోతుంది దీనికి భిన్నంగా ఇంద్రియ భోగాలని స్వీకరించటంలో మీరు ఒక మోడరేషన్ అంటారు దానికే ధర్మము అని కూడా పేరు మోడరేషన్ అంటే ఏంటి మితంగా అని చెప్పిన మన వాళ్ళు మితంగా ఉండాలి ఏదైనా అంట పరిమితంగా సో ఆహారం కానీ విహారం కానీ పరిమితంగా ఉండాలి యుక్తాహార విహారస్య ఉన్నట్లయితే యూ డోంట్ మిస్ ఎనీథింగ్ భోగాలని మీరేం మిస్ కాదు కానీ మీ ఎనర్జీ మీ మానసిక శక్తి కన్సర్వ్ అవుతాయి అవి కన్సర్వ్ అయితే మీరు గొప్ప గొప్ప ఘనకార్యాలను చేయగలుగుతారు నేను అంటూ ఉంటా ఒక పుస్తకం ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బిల్డింగ్ అని నేను అంటూ ఉంటాను ఒక బిల్డింగ్ కట్టేవాడు ఆ కట్టడంలో వాడు ఎంత శక్తి యుక్తి వాడాడో నాకు తెలుసు ఈ వర్క్స్ ఇట్ ఫర్ ఎన్ ఇయర్ అండ్ మేక్స్అప్ బిల్డింగ్ చెప్తాడు కూడా ఈ బిల్డింగ్ నేను కట్టానండి ఏం చెప్తాను ఎంతోమంది దగ్గర చందాలు వసూలు చేయాలి మహాత్మ విషయం చెప్తున్నా ఎంతో దగ్గర డబ్బులు వసూలు చేయాలి మీరు డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు మీకు ఫ్రీడమ్ ఉండదు ఒక లక్ష సొందా ఇచ్చాడు అనుకోండి ఆయనతో మాట్లాడి తీరు తిన్నులు ఓ రకంగా ఉంటాయి ఒకడు వందే తొంద ఇచ్చాడు అనుకోండి ఆయనతో మాట్లాడే తీరు తిన్నులు ఇంకో రకంగా ఉంటాయి ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఈ రకంగా ఇన్ని రకాల కష్టాలు పడి పది లక్షలు సంపాదించి పాఠం చూడడానికి వచ్చిన శిష్యుల్ని పాఠం లేదు ఏం లేదు వాళ్ళనేమో ఇటువంటి కర్మయోగం పేరుతోటి వాళ్ళని ఈ కార్యక్రమంలో దింపి ఇటకల లెక్క పెట్టించి వాళ్ళ చేత సిమెంట్ బస్తాలు లెక్క పెట్టించి ఓ బిల్డింగ్ కట్టి ఈయన కూడా పౌలు రాత్రి లేకుండా ఆ బిల్డింగ్ వెనక్కాలు పడి ఒక సంవత్సర కాలం తన తపస్సుని మానేసి ఇదే తపస్సుగా చేస్తే ఓ బిల్డింగ్ వినపడుతుంది ఓ పుస్తకం కూడా అంతే అయితే సో మీకు బిల్డింగ్ కావాలో పుస్తకం కావాలా యూస్ చేయద మీకు బిల్డింగ్ కావాలనుకుంటే పుస్తకం నీ వల్ల అవుతుంది ఒకవేళ అయినా శిష్యుల వల్ల పట్టుకుని నాలుగు పై పై మాటలు రాసేదో పుస్తకం రాయాలి లేకపోతే నేను చేసిన మహిమలన్నీ నువ్వు పుస్తకం రాయనే అవన్నపురం అండి ఉండదు చాలా అధ్వానంగా ఉంటాయి పుస్తకాలు ఎనీవే కాబట్టి సో ఇంద్రియ శక్తులను మనం కన్సర్వ్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది మెంటల్ ఎనర్జీ నేననేది ఫిజికల్ ఎనర్జీ ఇంక్లూడెడ్ అది సేవ్ అయితే మీకు ఉన్నతమైన దిశలో పయనం ఆరంభం అవుతుంది ఆ వికాసం ఆరంభం అవుతుంది అని చేస్తున్నారు సో తస్మాత్ ఎస్య మహాబాహో హే మహాబాహో అని సంబోధన దాంట్లో ఆ సంబోధనలో కూడా ఒక గూఢార్థం ఉన్నది నువ్వు మహాబలశాలు అవ్వచ్చు వ్యక్తులపై విజయాన్ని సాధించవచ్చు యుద్ధం చేసి కానీ అది ముఖ్యం కాదు నీ ఇంద్రియములనే శత్రువులు కాకుండా వాటిపై విజయాన్ని సాధించగలవా అని ఒక సిగ్నిఫికెన్స్ హే మహాబాహో ఎస్య ఇంద్రియాణి సర్వశ నిగృహీతాన్ని ఎవరికైతే ఇంద్రియములు అన్ని విధములుగా అసర్వశ అంటే అన్ని వైపుల నుండి నిగ్రహించబడి కంట్రోల్లో పెట్టబడతాయో వేటి నుంచి నిగ్రహిస్తారు నిగ్రహించడం అంటే వెనుకకు మరల్చటం ఇంద్రియములను వెనుకకు మరాల్చే ఎక్కడి నుండి ఇంద్రియార్థేభ్య ఇంద్రియముల యొక్క విషయముల నుండి అంటే కంటిని రూపము నుండి చెవిని శబ్దము నుండి అలా వెనుకకు మరల్చి ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య అలా ఎవడైతే ఉంటాడో తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత వాడి ప్రజ్ఞ మాత్రమే స్థిరముగా నిలిచి ఉంటుంది వాడి ప్రజ్ఞ అంటే వాడి బుద్ధిశక్తి ఆ విజ్ఞానశక్తి ఇట్స్ ఎ పవర్ ఆ పవర్ వేస్ట్ అయిపోకుండా స్థిరంగా నిలిచి ఆత్మస్వరూపనిష్టమై వాడి స్వరూపాన్ని వాడికి ఆ అందుబాటులోకి వచ్చేట్లాగా చేస్తుంది వాడు కృతార్థుడవుతాడు అనే అభిప్రాయం భాష్యం ఉందము ఇంద్రియాణం ప్రవృత్తౌ దోష ఉపపాదిత అందువలన అందువలన అంటే ఎందువలన ఈ సర్వనామాలకు అర్థం రాస్తారు కాబట్టి కాబట్టి అంటే ఏమిటి వాట్ యు మీన్ బై దాట్ యూ యూ హ్యావ్ టు స్పెసిఫై అంటే ఆ వెనక గడిచిన దాన్ని బట్టి చెప్పాలి ఇంక బృహత్ నక్షత్రం నేను రాసే పుస్తకంలో సర్వనామాలన్నిటికీ అర్థం సర్వనామాలకు అన్నిటికీ అర్థం అలాగ ప్రత్యేక శ్రద్ధ వహించి కావునా అని అది వెరీ క్లియర్లీ ఉంటే ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు ముందు వెనకాల వాక్యంలోనే కావున ఎందువలన అనేది స్పష్టంగా తెలుస్తుంటే ఇంకా కావునకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఛానస్త బట్ వెనకాల వాక్యాల్లో ఈ కావున అనేదాని అర్థం నిగూఢంగా ఉన్నది కొంత దాంట్లో కలిసిపోయింది గమ్ముని బయటికి తీసుకోవడం కష్టంగా ఉంది అంటే వెంటనే బ్రాకెట్ పెట్టి వలానా కారణంగా అని అంటే కావున దాని సర్వనామం కావున తస్మాత్ సర్వనామం ఆ సర్వనామానికి వ్యాఖ్యానం సహాన అది అదేం దాసేయటం సహాఖిల్య భావ అంటే ఆ జీవ ఆ అల్పత్వభావన అని రాసేయటం ఏమిటి ఆ ఎందుకు వచ్చింది అల్పత్వభావనంటే సరిపడుతుంది కదా ఈ ఆ ఏమిటి ఆయలతో పైన ఉంది పరిణామాలని వివరించడం చాలా అవసరం టీకలు ఉపన్యాసాలు అక్కడ ఉన్నది ముక్కస్ ముక్కలుత చెప్పి దానికి మళ్ళీ వీడి ఉపన్యాసం కూడా ఎన్ని కాబట్టి భాష్య రచన అంటే అలా ఉంటుంది ఆయన తస్మాత్తుకి రాశారు చూడండి తస్మాత్ అందువలన ఎందువలన అంటే ఇంద్రియాణ ప్రవృత్త దోష ఉపపాదిత యస్మాత్ తస్మాత్ ఎందువలనంటే ఇంద్రియముల యొక్క ప్రవృత్తిలో దోషము ప్రతిప వివరించబడినది ఇంద్రియములను మీరు విశృంఖలంగా భోగాల్లోకి విడిచిపెట్టేస్తూ ఉంటే దాంట్లో దోషము వివరించబడినది పైన వివరించారు దోషాన్ని అది వివరించబడినది కనుక నిగృహీతై మానసాదిభేదైంద్రియాణ సో హే మహాబాహో ఎస్యా ఎవనికై యవనికైతే తస్మాత్ ఎస్యా అని ఉంది కదా ఎవడు వీడు ఎవడు పడితే వాడు కాదు యతే హే సాధకుడు ఏ సాధకునికైతే సాధన చేసి వాడి మాటే సాధన లేనప్పుడు అనవసరం ఇంకా జీవితంలో సాధన ఉండాలి సాధన లేకుండా వరికే గాలివాటంగా జీవించిన సందర్భంలో అది ఆ రకమైన ప్రవచనాలు కానీ శ్రవణం కానీ అదే వర్కౌట్ కాదు కాబట్టి సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడికి హే మహాబాహో నిగృహీతాన్ని ఇంద్రియాన్ని ఇంద్రియములు నిగ్రహించబడినవి ఎలా నిగ్రహించబడ్డాయి సర్వశ సర్వప్రకారై అన్ని ప్రకారములుగా నిగ్రహించారు అంటే ఎన్ని ప్రకారాలు ఉన్నాయి ఎన్ని పద్ధతులు ఉన్నాయి నిగ్రహించడానికి ప్రకారం అంటే మెథడ్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే మానసాది భేదై మీరు మనోమనస్సుపై విజయాన్ని సాధిస్తే ఇంద్రియాలపై విజయం వాటంతట అదే లభిస్తుంది ఇప్పుడు మీరు శ్రవణం చేసినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు నేను శ్రవణం చేసేప్పుడు నేను డైటింగ్ గురించి దాని గురించి వివరంగా చెప్తాను ఎందుకు చెప్తానంటే ఇట్ హెల్ప్స్ ది పర్సన్ టు విన్ ది బ్యాటిల్ అట్ ది లెవెల్ ఆఫ్ ది మైండ్ మానసంగా మీరు విజయాల్ని సాధించగలిగితే ఆ మైండ్ని ప్రాపర్గా ట్యూన్ చేసుకోగలిగితే తర్వాత ఫిజికల్గా అంటే ఒక ఎదురుకుండగా పదార్థాలు ఉన్నప్పుడు మంచి రుచిగా ఉంటాయి పదార్థాలు వాటి మీద మీకు ప్రీతి ఉంటుంది అయినా కూడా మీరు మైండ్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకోగలిగితే చేసుకున్న పరిస్థితిలో మీరు మితంగా స్వీకరించి వదిలేస్తారు ఇప్పుడు తింటే గారెలు తినాలనేదో సామెత ఉంటుంది సో గారెలో వడ్డించారనుకోండి గారి అన్నది అది ఒకటే తినాలి రెండు తినకూడదు వీళ్ళు ఏం చేస్తారంటే గారెలు చేసి వడ కూడా చేస్తారు రెండలం ఇదేది ఒకటేగా ఇదే కాదు ఎయి హెడ ఉంది గారెలు చేస్తారు ఒక వంద గారెలు చేసి దాంట్లో యాభై గారెలు వడ నిర్మాణం చేస్తారు ఇవి సెపరేట్గా రెండు ఐటమ్స్ అనిపిస్తుంది కాబట్టి ఈ చైటెం ఒక్కటి తిన్నా అక్కడికి రెండు అయ్యాయి కాబట్టి యూ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ ఐటమ్స్ విత్ఇన్ ది సేమ్ థింగ్ యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ఐటమ్ మీరు వడ చేస్తారా గా చేస్తారా యూ యు సెటిల్ సెటిల్ చేస్తే ఓకే వడ హ్యావ్ వన్ చాలా బాగుంటుంది తైరు వడ చాలా బాగుంటుంది దేర్ ఫోర్ వన్ యు లవ్ ఇట్ దేర్ ఫోర్ వన్ కులారెడ్డి స్వీట్స్ ఐ లవ్ దెమ్ ఐ హ్యావ్ వన్ అని ఆ రకంగా మనస్సు లెవెల్లో అది ఉన్నట్లయితే మిమ్మల్ని ఏది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఊరికే నేను డైటింగ్ ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీ అవుతున్నా కాబట్టి ఎక్కడికక్కడ మనస్సు అంటే దాని తద్వారా ఏమవుతుందంటే ఆ డిపెండెన్స్ పోతుంది సైకలాజికల్గా వీడు డిపెండ్ అపాన్ థింగ్స్ ఈటబుల్స్ మీద కూడా వీడు సైకలాజికల్గా డిపెండ్ అవుతాడు దానికి ఏవో జస్టిఫికేషన్ ఉంటుంది ఆ మనకి నచ్చినప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటా ఏదో ఉంటుంది సమ్ సమ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఆ టైంకి మూడు వడ్లు నాలుగు వల్ల లాగించడానికి సరిపడే జస్టిఫికేషన్ ఏదో వస్తుంది అలా సో ఈ వడవంత చూసారండి ఇట్ ఈస్ ఎట్ ఈజ్ డిజాస్టర్ బికాస్ దాని ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ని ఎలాగో హ్యాండిల్ చేస్తారు మీరు ఇట్ ఇట్స్ ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు బర్న్ ఇట్ అయితే ఆయిల్ అంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు బర్న్ ఇట్ ఆయిల్ బర్న్ చేయడం అంటే ఆయిల్ ల్యాబ్ వెలిగిస్తే మీకు చూస్తుంది ఎంత టైం పడుతుందో బర్న్ చేయటానికి అలా ఉంటుంది ఇక్కడ ఒక దీపం వెలిగించాలి దేహంలో అంటే అర్థమైతే ఒక కొండ ఉంటే కొండ ఎక్కువ వస్తే అక్కడ ఒక గాలి తిన్న దానికి కొండ ఎక్కువ వచ్చి అలా బర్న్ చేయాలి దానితో వాళ్ళు ఓపికగా కూర్చుని అలా బర్న్ చేయాలి నేను ఎక్సర్సైజ్ చూసిన మెషిన్ మీద అక్కడ చలికాలంలో మెషిన్ పక్కన ఎక్సర్సై నిమ్మడంగా నడుస్తుంది అంత నిమ్మడంగా నడుస్తుంది ఎంత ఏ అంకి మీద పెట్టి నడుస్తున్నావు అన్న ఒకటి మీద ఒకటి మీద నడవడా చిన్నపిల్ల పెట్ట మీరు నేను నేను త్రీ పాయింట్ టూ మీద సో త్రీ పాయింట్ టూ పది అబ్బో వంద క్యాలరీలు అయింది వంద క్యాలరీస్ అంటే ఏమిటనుకుంటున్నావు ఒక వడ తింటే అంటావు అంత అయితే ఇప్పుడు ఎన్ని క్యాలరీలు చేయాలంటే త్రీ హండ్రెడ్ చేయాలి నువ్వు మినిమం ఆ బోహ నా వల్ల కాదండి మూడు వడలు తింటా ఆ తింటా మూడు కాబట్టి మైండ్ని ట్యూన్ చేసుకోవాలి మానస తర్వాత ఇంద్రియం అంతటితో స్వరపడదు ఆ మానసాది భేదయం ఉంటున్నారు కదా ఆది శబ్దం చేత ప్రాణాయామాదు ప్రాణాయామం చేయటం ప్రాణాయామం చేస్తే ఇంద్రియాల మీద మంచి విజయం లభిస్తుంది తర్వాత తపస్సు తపస్సు ఇంకో ప్రకారం తపస్సు అంటే ఒక వ్రతం పెట్టుకోవటం కార్తీక మాసం అంతా తెల్లవారుధానం లేచి చన్నీటి స్నానం చేస్తాను అని వ్రతం పెట్టుకుంటాడు ఆ నెల రోజులు ఆ పని పూర్తి చేసేప్పటికీ అహమ్మ అంత కఠినమైన పని అది ఇంకేం లేదు తెల్లవారుధాము లేవడం ఓ కఠినమైన విషయం అందులో చలికాలంలో లేచి చన్నీటి స్నానం చేయాలి అది మరీ కఠినమైన విషయం ఆ పని పూర్తి చేసేప్పటికీ ఆ విధంగా ఇంద్రియములపై విజయం లభిస్తుంది సో మనస్సుకి ఒక బలం వస్తుంది ఆ టైంలో లేచి చన్నీటి స్నానం చేసి వస్తే ఇట్ లుక్స్ లైక్ హ్యాల్ బట్ యు గో త్రూ ఇట్ యు ఆర్ ఏ బెటర్ ఆఫ్ దర్శన్ మీకు మనస్సుకు ఒక బలం వస్తుంది వీటిల్లో మరి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఇటువంటి ప్రకారములు అనేక ఉన్నాయి మనస్సు లెవెల్లో ప్రాణాయామం లెవెల్లో లేకపోతే ఫిజికల్ బాడీ లెవెల్లో మీరు రకరకాల పద్ధతులను అవలంబించి ఆ ఇంద్రియములను భోగములలో అధికంగా ప్రవర్తించకుండగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి అలా ఎవడ పెట్టుకుంటాడో వేటి నుండి ఇంద్రియార్థేభ్యహం శబ్దాదిభ్యసాప్రతిష్ఠిత శబ్దము ఇంద్రియార్థములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథం శబ్దం అంటే ఏంటి మనకి నచ్చిన శబ్దాలు వినటం నేను కాలిఫోర్నియాలో ఒక యంగ్ లేడీని నేను ఎరుగుతున్నాను ఆమె నా క్లాసులు చాలా ప్రేమగా అటెండ్ అయ్యింది ఎంతో శ్రద్ధగా వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు అటెండ్ చేస్తారు భార్యాభర్త కలిసి చేస్తారు అలాంటి వాళ్ళు ఎంతోమంది నాకు పరిచితులు ఉన్నారు పేర్లు గుర్తుండవు కానీ ముఖాలు చూస్తే తెలిసిపోతుంది ఎంత శ్రద్ధగా అటెండ్ చేస్తారంటే అండ్ ఎంత సీరియస్గా స్టడీ చేస్తారంటే భాషలు చదువుకుంటారు మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ మీకు భాష్యపాఠం చెప్తుంటే ఇదే లెవెల్లో అక్కడికి చెప్తుంటే వాళ్ళు మీరు చదివినంత బాగా చదువుతారో ఒకప్పుడు ఇంతకంటే కూడా బాగా చదువుతారు కొంత మళ్ళీ అంత సీరియస్గా చదువుతారు లేకపోతే ఒళ్ళు హోనం చేసుకుని అస్తమానం వెళ్తూ ఉండాలి ఎందుకండి ఏముంది అక్కడ అమెరికాలో ఏం అట్రాక్షన్ ఉంది నో అట్రాక్షన్ ఇదే అట్రాక్షన్ వాళ్ళకుండే శ్రద్ధ వాళ్ళ ప్రేమ అదే అట్రాక్షన్ ఎనీవే సో శబ్ద ఒక అమ్మాయి ఆమె ఒక వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకుని బాయ్ ఫ్రెండ్ ఇది ఉంటుంది అక్కడ సో షీ వ్రాతికి దిస్ బాయ్ ఐడియా ఈజ్ నాట్ ఎ గుడ్ ఐడియా బట్ దెన్ ది హ్యాబిట్ వాట్ డూ సో షీ షీ షుడ్ మ్యారీ హిమ్ What do you mean by boyfriend? You go and get married. That is the best way to do. Anyway, she brought the boyfriend. This I mean, boyfriend is also a geta class. This no. is the Stritapurajna so, Lakshana. <laughs> she so, said, I am going mean, to go to California. What is that? Mean, so, she said, I am going to go to the serious situation. My boyfriend is going to go to the hospital. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళా మళ్ళీ ఈ కాలిఫోర్నియా వెళ్తాం ఈ ఏడాది ఇంకా వెళ్ళట్లేదు కాలిఫోర్నియా వాపస్ నో కాలిఫోర్నియా బిజినెస్ ఐఎమ్ ఐఎమ్ వర్చ్ల్ వెక్స్డ్ విత్ దిస్ కాలిఫోర్నియా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాలిఫోర్నియా ఎనీమో ఎనీవే సో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళా వెళ్తే ఈ అమ్మాయి ఒక్కత్తి వచ్చింది ఈసారి వాడి ఉండేది నేనే రాలేదు బయట గురాలేదు ఇలా గుర్తుండదు కూడా ఇదే గుర్త సో ఆమె చెప్పింది ఇన్ సమ్ కాంటెక్స్ట్ ఇస్ షీట్ అది సంబడి అల్సి వస్తే వాట్ హ్యాక్ ఉంటే ఎవరు బాయ్ ఫ్రెండ్ అని ఆయన అడగడమో ఏదో అయింది అడితే చెప్పింది స్వామీజీ ఐ లెఫ్ట్ హిమీలో చెప్పింది ఓకే ఇఫ్ దట్ ఈస్ ది కేస్ ద్యూ సో వైఎన్ నేను అడగలేదు ఆమె చెప్పింది ఎందుకంటే చెప్పింది అంటే దట్ ఫెలో హీ లిసన్స్ టు మ్యూజిక్ హోల్ డే అని చెప్పింది శబ్దాదిభ్యాలేదు వాడు రోజంతా మ్యూజిక్ ఏమింటాడు కనీ ఇమాజిన్ స్వామీజీ అంటే ఐ టోల్డ్ ఐ కెన్ ఇమాజిన్ i can imagine i don't have any problem because i know many such guys i wohalla ga idrga ani cheppindi nenu anna asalu eppudu teeda baitiki teedandi eppudeno natho maatladan kosam nenu 10 maatla maatladaka lip movement ni vatti vadu teesthadu vaadu teesi natho vyavaharinchepudu kuda some real goes on his mind ani cheppinaru something plays in his mind all the time ani cheppina edo play chestu untundi vadu mind lo ఏదో ఈ పాటలో ఈ పాప్ మ్యూజిక్లు లేకపోతే రాక్ మ్యూజిక్లు ఇలాంటి వాళ్ళు సో అని చెప్పింది దేర్ ఫోర్ ఐ కెనాట్ స్టాండ్ దిస్ మ్యూజిక్ సో ఐ టోల్డ్ హిమ్ యూ వాంట్ మీ ఆర్ యూ వాంట్ మ్యూజిక్ హీ చోజ్ మ్యూజిక్ అండ్ దేర్ ఫోర్ అని చెప్పింది కాబట్టి మ్యూజిక్ మీద ఐ ఐ లవ్ మ్యూజిక్ నాకు కొన్ని మ్యూజిక్లు అంటే మహాప్రీతి నాకు చెవి కోసుకోను ఐ లైక్ దమ్ అంటే చెవి కోసేసుకునే స్థితి కాదు ఐ లైక్ దమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్థానీ అంటే ఐ ప్రిఫర్ కర్ణాటక మీద హిందుస్థానీ అంటే నాకు ఇష్టం ఎక్కువ తర్వాత హిందుస్థానీ కూడా ఊరికే దృపద ఘరానా అని మొదలుపెట్టి ఆ అంటో గంటే లేక ఓన్కి వెళ్ళదు ఏదో సమ్ మీరా భజన్ లేకపోతే సం భజన్ సాంగ్స్ వేర్ ది ఎ సెన్స్ ఆఫ్ దట్ రాగా ఈజ్ ఇన్క్లూడెడ్ ఏదో బైజు బావరా అని ఇలాంటివి ఏవో ఉంటాయి A essence of that Raga Dantla Achyashuna. Three minutes below, uh, you will enjoy a wonderful song. Three minutes or four minutes. I am happy with it. When, uh, I, when I get a chance, I enjoy it. When I don't get a chance, I don't even think of it. I think of it only when I have to give as an example. I have to give you an example. I have to give you an example. Because I have to give you an example. నేను మహాప్రేమగా వింటా సో మచ్ సో ఒక అతను ఏం చేసేటంటే నేను విని ఎంజాయ్ చేసేస్తుంటే గో అద్భుతంగా ఎంజాయ్ చేసేస్తుంటే అయ్య బాబు ఇంత ప్రేమ ఈయనకని అనిపించేసి అతను వెంటనే ఒక టేపు రికార్డరు పది టేపులు కొని నా రూమ్లో పరసాడు ఎక్కడ అక్కడ ఇంకా అక్కడే ఉన్నాయి నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఎందుకంటే రూమ్లో ఒక్కరిగా కూర్చుని మ్యూజిక్ వినేంత అవకాశం ఉండదు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు సమూహం ఎందుకు చెప్పాను ఈ అంటే మ్యూజిక్ మ్యూజిక్ వినడంలో తప్పులేదు బట్ మితంగా ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇట్ ఎస్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఇట్ ఎస్ నో ప్రాబ్లం అది కూడా ఒక రకమైన కైండ్ ఆఫ్ అలవెన్స్ ఇచ్చినట్టే అనవసరమై మంచి మ్యూజిక్ అయితే మనస్సుకి ఒక ఎలివేషన్ ఇచ్చేటువంటిది మంచి సంగీతం క్లాసికల్ మ్యూజిక్ తర్వాత సాహిత్యం ఉండాలి దానికి సాహిత్యం లేకుండా మ్యూజిక్ వింటున్నాడంటే హీఈ్ ఆల్రెడీ సైకలాజికల్లీ డిపెండెంట్ అని అర్థం మీరు అర్థం చేసుకుంటుంది దర్ ఈస్ దిస్ సీక్రెట్ అం సాహిత్యం లేకుండా వింటున్నాడంటే సాహిత్యం ఉండి వింటున్నాడంటే ఏ పాటైనా పర్లేదు సినిమా పాటైనా పర్లేదు క్లాసికలే సాహిత్యం లేకుండా ఉంటుంది పాట చుకు చుకు చుకు చుక్కు రైలే ఇలా ఉంటుంది దాంట్లో ఇంకా అతకటే ఉండదు రైలు రైలు చుకు చుక్కు చు రైలు వెళ్తుంది నెక్స్ట్ వాట్ దర్ ఇస్ నో నెక్స్ట్ దట్ ఈస్ ఆల్ ఇట్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అది మహాప్రేమాదంతో ఉంటాడు అంటే అర్థం వాడు ఆల్రెడీ సైకలాజికల్ డిపెండెన్స్ లో పడ్డాడన్న అర్థం ఎందుకంటే వాడికి మనస్సుకి ఎలివేట్ చేసే అంశం ఏం లేదు అక్కడ కేవలం రిదిమే ఉంటుంది ఈ రిదిం లవర్స్ వీళ్ళందరూ కూడా రిదింని ఇష్టపడతారు రిదిం తప్పింకేం లేదు దట్ ఈజ్ సైకలాజికల్ డిపెండెన్స్ రిదిం బాగుండొచ్చు యు ఎంజాయ్ రిదిం బట్ సంథింగ్ మస్ట్ బి దేర్ టు ఎలివేట్ ది మైండ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తీసుకుపోయిట్లో ఉండాలి ఏదో బ్రో చే వారు ఎవరు రాను ఏదో ఉండాలి సంథింగ్ లైక్ దాట్ సో మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగి ఉంటుంది మీరాబాయి భజనలు అలాగే ఉంటాయి రాణాజీ మై గోవిందకే గుణ ఘాసు రాణాజీ అంటే రాణా అంటే వాడు కింగ్ మహారాజా రాణా రూఠే కింగ్ కోపం రావచ్చు మరోహరి ఏదైనా రావచ్చు నేనైతే గోవిందుని గుణాలను గానం చేస్తూ ఉంటాను అని షిడికి వచ్చి నేనే నాకేషన్ ఆ పాట వింటే ఆశ్చర్యం వేస్తాం అలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి సో ఎంత అద్భుతమైన వైరాగ్యం ఉంటుందంటే ఆ గానంలో అది వినగానే అమ్మ ఇంత వైరాగ్యమా వైరాగ్యానికి పరాకాష్ఠ అన్నట్టుగా ఉంటాయి వాక్యాలు నాకు గుర్తులేవు ఈ మధ్యన వెళ్లేదుగా ఏది వచ్చే ఆధ్మాసం లేదు ఈ మధ్యన వెళ్ళలేదు వింటే మళ్ళీ గుర్తు అద్భుతమైనటువంటి వైరాగ్యము ఒక్క వైరాగ్యం గురించి ఉపన్యాసాలు చెప్తాం మనం ఆవిడ ఒక్క మాట ఉంటుంది ఒక్కటే మాట మొత్తం ఆ ఒక్క మాటలో మొత్తం వైరాగ్య సారమంత దాంట్లో ఉంటుంది అలాంటి కానీ సంగీతం చాలా బాగుంటుంది రాగం అద్భుతంగా ఉంటుంది ఏ రాగమో ఏమో మనకి తెలియదు వినడానికి ఎంతో బాగుంటుంది ఆ పాడినది లతా మంగేష్కర్ పాడింది ఆవిడ కూడా బాగా పాడుతుంది యు ఎంజాయ్ ఇట్ దట్ ఈస్ ఓకే అంతేగాని రాక్ అని పాప్ అని గుడ్ పాయింట్స్ ఉంటే పర్వాలేదు అలాగే మన ఈ సంగీత క్లాసికల్ సంగీతం కూడా వీడు ఏం చేస్తాడంటే బ్రోచేవాడెవరుగా దాన్ని వదిలేస్తాడు ఓసారి అంటాడు రెండు మూడు సార్లు అంటాడు వదిలేసి స స నిస్సిసి నిని అని ఆని పట్టుకుంటాడు మాటలో బ్రోజేవాలెవరు రాలే వాట ఐదు నిమిషాలు ఉంటుంది మిగతా ముప్పై నిమిషాలు సరిగ్గా గిగ్గ గిగ్గండి అది ఇలా అని చెప్తూ ఉంటాడు పండితులు దాన్ని అంగీకరించారు ఈస్ దిస్ అది పాండిత్య ప్రకర్షణ అంతే అంటే యూ హ్యావ్ ఆల్రెడీ టేకన్ టు ది మ్యూజిక్ టు లెవెల్ వేర్ ఇట్ నీట్ నాట్ ఎలివేట్ యువర్ థింకింగ్ టు అది కూడా మళ్ళీ సైకలాజికల్ డిపెండెన్స్ వీ డోంట్ నీడ్ ఇట్ అని చెప్పనే త్యాగరాజస్వామి అలా పాడలేదని నాకు ఎవరో చెప్పారు త్యాగరాజస్వామి సస్వసామమ్మమ్మ ఎరగడండి ఆయన ఆయన ఊరికే బ్రోచేవారెవరుదా బాబా నేను వినా నన్ను బ్రోచేవారు ఎవరుదా అని అలాగే పాడుకున్నాడు తప్పించి ఆయన సాహిత్యమే పాడుకున్నాడు కానీ సాహిత్యంతో సంబంధం లేని నిరర్థక పదజాలాన్ని సస్వసామమ్మమ్మ అంటూ గంటలు తరబడి ఈ నెవర్ డ్యూడ్ ఇట్ అని ఒక కర్ణాటక సంగీతం ఆయన చెప్పాడు కాబట్టి ఈ విధంగా అలాగే డ్యాన్స్ కళ పేరుతో డాన్స్ అంటూ ఉండటం ఆల్ దిస్ ఈజ్ అన్నెసరీ సో శబ్దాదిభ్య నిగృహీత అన్ని విధాలుగా మనస్సును చక్కగా ట్యూన్ చేసి శబ్దము మొదలైన వాటి నుంచి నిగృహీతాన్ని వెనుకకు లాగివేయవలనో వెనుకకు నిగ్రహించుకున్న వలన తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అప్పుడు మీ ప్రజ్ఞ చెల్లాచెదరు కాకుండా ఉంటుంది అంతేనండి మీ ప్రజ్ఞ చల్లాచెదరు కాకుండా నిలద్రొక్కుంటుంది ప్రతిష్ఠిత అంటే అర్థం అది ఈ భోగాల వెంటబడితే ప్రజ్ఞ చల్లా చెదరైపోతుంది విక్షేపము అనిపోయింది చల్లా చెదరైపోయిన ప్రజ్ఞ ఎందుకు పనికిరాదు గొప్ప డాక్టర్ ఉంటాడు గొప్ప సర్జరీ సర్జన్ పదేళ్ళు యూనివర్సిటీలో నానా అఘోరభ్య చెప్పి నేర్చుకున్నాడు స్కిల్స్ అన్ని విజ్ఞానం సంపాదించాడు ఇప్పుడు పార్టీలకి తాగుడికి అలవాటు పడ్డాడు వాడి ప్రజ్ఞ అంతా కూడా చల్లా ఎందుకు పనికిరాడు లేకపోతే ఎలక్షన్లో పోటీ చేసేటట్టు ఈ డాక్టర్ వెళ్ళే ఇంక వాడు ఎందుకు మనకు వస్తాడండి అబద్ధాలు చెప్పడానికి తప్ప ఇంక దేనికి పనికిరాడు కాబట్టి అలాగే ప్రజ్ఞని చెడగొట్టుకోకూడదు ప్రజ్ఞని నిలదొరుక్కుకోవాలి నిలబెట్టుకుని దాన్ని సన్మార్గంలో ఉత్తమ మార్గంలో పయనింపజేయాలి అని ఉపసంహారం తర్వాత శ్లోకం యానిషా సర్వభూతానాగర్తి సంయమీ నిశానిషా పశ్యతో ముండ్ మైన్ లాంటి శ్లోకం ఇది ఇక్కడ నుంచి బయటపడడం కష్టం మొత్తానికి రెండు మూడు క్లాసులు ఇది జాగ్రత్తగా బయటపడితే అధ్యాయం పూర్తవుతుంది సో సంయమీ అని ఒకడు ఉన్నాడు అంటే సంయమము గలవాడు అంటే వన్ హు